కీర్తన యాఫై ఎనిమిది సకల పురాణములు చాటి నిను పొగడగా తకమకలుగా అల్పార్ధము చెప్పతగుణు నిర్గుణుడనేటి నీచ జాతుల ఎందు దుర్గుణము తానెంతో కనకంబు నినుమనుచు కారునాయంబులను ఎనలేని దుర్వాదులను ఏమనగలము నీవే తాము అనుకునేటి నిందితాత్ములు తాము కావించు ద్రోహం బుకడమా దావతుల తనుగన్న తల్లిగొడ్డని పల్కు దేవత నిందుకుల తెల పంగవశమా అమరు సర్గము మిజ్య తోడ భ్రమయేల తరగు తమ గురువు శాస్త్రంబుతామె కళ్ళను గాను క్రమబుద్ధి త్రి వెంకటనాథయితు